ఇప్పుడు మీరు గులాబీ చూసి గులాబీ అందముగా ఉన్నది అన్నారు అనుకోండి దీంట్లో ఈ ఉన్నది అలాంటి పెట్టండి గులాబీ అందము ఈ రెండు ఈ రెండు బయట నుంచి లోపలికి వచ్చాయా లోపల నుంచి బయటకు లోపల నుంచి బయటకు గులాబీ అనే నామం కూడా లోపల ఉంది కాబట్టి బయటకు అది చెప్పదు కదా నేను గులాబీని అన్నముగా ఉన్నాను అనేది చెప్తుందా అది చెప్పదు వీడి నుంచి వస్తుంది అది కాబట్టి అంచేతనే ఆత్మైవేదం సర్వం దిస్ ఈజ్ హౌ యుఆర్ వేకింగ్ ఆప్ కాబట్టి ఇక్కడ పొటెన్షియల్గా ఉన్న నామరూపాలే బయటకు వచ్చే తప్ప ఇక్కడ శబ్దము కొత్తగా ప్రారంభమైనది కాదు కాబట్టి శబ్దము అనాది అని దట్ ఈస్ ది మెయిన్ పాయింట్ సదే తత్ సరే అలా ఉండనివ్వండి అంటే అర్థం ఇంకేదో పూర్వపక్షం వస్తున్నట్టుంది చూద్దాం రుషాంతరవ్యవహారా విచ్ఛేదాప్రబుద్ధ పూర్వప్రబోధవ్యవహారానుసంధానసంభవా అవిరుద్ధం దీని మీద పూర్వపక్ష సదేత ఆయా మీరు చెప్పినంత బానే ఉందండి కానీ చిన్న ఇబ్జా ఇబ్బంది ఒకటి లేకపోలేదు ఏమిటా ఇబ్బంది వీడు నిద్ర మీరేమంటున్నారు నిన్ను నిద్రపోయి వేళ లేచినప్పుడు నిన్న ఏ నామరూపం వ్యవహారం ఉందో అదే నామరూపం వ్యవహారం వేళ ఉదయం వచ్చింది ఏం కొత్తగా రాలేదు కాబట్టి శబ్దనిచ్చత్వానికి లోటు లేదు అనే కదా మీరు నిజమే వీడు నిద్రపోయిన పురుషుడు మొన్నాడు పొద్దున నిద్రలేస్తాడు నిద్రపోయినవాడు నిద్రలేసుకున్నాడు ఈ మధ్యలో వీడు నిద్రపోయాడు మొన్నడు పొద్దున్న నిద్రలేచాడు నిద్రపోయాడు అంటే సకల నామరూపములు విలీనమయ్యాయి మొన్నాడు పొద్దున్న అన్ని నామరూపాలు బయటకు వచ్చాయి అదే కదా మీరు చెప్పేది సో ఈ సకల నామరూపముల యొక్క విలీనానికి సకల నామరూపముల యొక్క ఆవిర్భావానికి మధ్యలో మరొకళ్ళ ఇంటర్ఫరెన్స్ ఏమైనా ఉందా లేదు పురుషాంతర వ్యవహార అవిచ్ఛేద మీరు నిద్రపోయాలనుకోండి ఉన్నాడు పోతే నిద్ర లేచారనుకోండి ఈ నిద్రపోయినడానికి నిద్ర లేచిన దానికి మధ్యలో ఇంకో మనిషి ప్రవేశించి మీ మీ లోపల ప్రవేశించి ఏమైనా మ్యానిపులేషన్ ఉందా లేదు దెర్ ఈజ్ నో మ్యానిపులేషన్ ఒకవేళ మ్యానిపులేషన్ ఉందనుకోండి సపోజ్ అప్పుడేమవుతుంది నిన్న నిద్రపోయినప్పుడు ఏ నామరూపాలు ఉన్నాయో వాటిల్లో కొన్ని నామరూపాలని ఇంకొకటి ప్రవేశించి చెరిపేశాడనుకోండి మొన్నటి నిద్ర లేచినప్పుడు ఆ నామరూపాల ఆవిర్భావం కావు లేదా మధ్యలో ఇంకొకటి ప్రవేశించి ఒకటి రెండు కొత్త నామరూపాలని ప్రవేశపెట్టాడనుకోండి అప్పుడు నిన్న లేని కొత్త నామరూపాలు ఈవేళ అలా అవుతుందా అలా అవట్లేదు అలా అవ్వట్లేదు కాబట్టి శబ్దనిత్యత్వానికి భంగం కాలేదు అది దా కాలేదు కానీ దార్ష్టాంతికంలో సరిగ్గా అదే ఇబ్బంది అవుతుంది దార్ష్టాంతికంలో ఏమవుతుంది సకల ప్రపంచము నామరూపాత్మకమైన ప్రపంచం విలీనమైపోయింది మొన్నాడు పొద్దున్న నామరూప సృష్టిలో అదే ప్రపంచం వస్తుంది మధ్యలో ఈ దేవుడు అనేవాడు ఒకడు వచ్చి మ్యానిపులేట్ చేస్తున్నాడా లేదా లేటెస్టీ అదేమో అనుకుంటున్నాను నేను చూడాలి స్వాపం అయితే ఇలా ఉంది ఇతర పురుషుని యొక్క వ్యవహారము వలన విచ్ఛేదం లేదు స్వయం అంచేతనే వీడు ఎవడైతే పడుకున్నాడో వాడే నిద్రలేస్తున్నాడు అంచేతనే నిన్నటి రోజు నిన్న తెలివిగా ఉన్నప్పుడు ఏ వ్యవహారం ఉన్నదో దాన్నే వీడు మళ్ళీ అనుసంధానం చేసుకోగలుగుతున్నాడు అలాగే కంటిన్యూటీని పెట్టుకోగలుగుతున్నాడు దానికి దీనిని సంధానము చేయుట అనుసంధానము అంటే దానికి నిన్నటి వ్యవహారానికి ఈనాటి వ్యవహారమును కలుపుట అది సంభవం అవుతోంది కాబట్టి ఈవేళ ఉన్న శబ్దము నిన్న ఉన్న శబ్దమే నిత్యమేది కొత్తగా వచ్చిందేం కాదు కాబట్టి శబ్ద నిత్యత్వానికి భంగము లేదు మహాప్రళయే తూ ఆన్ ది అదర్ హ్యాండ్ దృష్టాంతం వరకు బాగానే ఉంది మహాప్రళయం దగ్గరికి రండి అక్కడ పరిస్థితి భిన్నంగా ఉన్నది ఎలాగా సర్వ వ్యవహారోచ్ఛేదాత్ మొత్తం ప్రపంచ వ్యవహారములు ఎన్నైతే ఉన్నాయో అంటే ఈ గ్రహాలు నక్షత్రాలు ఈ నామరూపాలు ప్రపంచం అంతా కూడా విలీనమైపోయింది ఇంకేమీ లేదు వ్యవహారం అనేది ఏది లేదు మంచిది కల్పాంతరవ్యవహ ఒక్క నిమిషం జన్మాంతరవ్యవహారవచ్చ కల్పాంతరవ్యవహార్య అనుసంధాతు అశక్యవాత్ వైషమ్యమి చూడండి మీ దృష్టాంతానికి దారిష్టాంతానికి పోంక్షన కుదరదు దృష్టాంతం ఓ లెవెల్లో ఉంది దార్ష్టాంతికం ఇంకో లెవెల్లో ఉంది ఇప్పుడు దృష్టాంత దార్ష్టాంతకాలు సిమిలర్గా ఉండాలి ఉన్నప్పుడే దృష్టాంతాన్ని మీరు దార్ష్టాంతకానికి అన్వయించి ఒక నిర్ధారణ చేయగలుగుతారు ఇది ఎలా ఉందో అది అలా ఉంటుంది కానీ ఇక్కడ వైషమ్యం వచ్చేసింది మేము ప్రశ్న అడుగుతాం చెప్పండి నిన్న రాత్రి పడుకున్నప్పుడు నిన్నటి వ్యవహారం ఏదో అదే వ్యవహారం ఈవేళ పునరావృత్తం అవుతోంది అదేనా మీరు అనేది ఓకే కరెక్టేనండి కానీ కిరతం జన్మలో ఉన్న వ్యవహారం ఈ జన్మలో పునరావృతం అవుతోందా అవటం లేదు కదా కాబట్టి నేను అంటాను కిరతం సృష్టిలో ఉన్న నామరూపాలు ఈ సృష్టిలోకి వస్తున్నాయి ఎలా అయితే నిన్నటి రోజు ఉన్న నామరూపాలు ఈవేళ పొద్దున్న వచ్చాయో అను అంటున్నావు నేనంటాను క్రితం సృష్టిలో నామరూపాలు ఈ సృష్టిలోకి రావు ఎలాగైతే క్రితం జన్మలో నామరూపాలు ఈ జన్మలోకి రాలేదు అంటారు ఏం చేస్తారండి వైషమ్యం వచ్చిందా లేదా కాబట్టి నిన్నటి రోజు వ్యవహారం ఈవేళ కొనసాగిపోతుంది కాబట్టి కిరతం కల్పంలో ఉన్న వ్యవహారమే ఈ కల్పంలోకి వస్తుంది అను అంటావు నేనంటాను కిరతం జన్మలో ఉన్న వ్యవహారం ఈ జన్మలో కొనసాగుటలేదు కాబట్టి కిరతం కల్పంలో ఉన్న వ్యవహారం ఈ కల్పంలోకి కొనసాగదు అది వేరే ఇది వేరే ఎప్పటికప్పుడు కొత్త అంటే శబ్దము అనిత్యం అంటోష ఇది దోషము కాదు పాపం వాళ్ళ ఊపిక్కి మెచ్చుకోవాలంటే ఇంకేతర వేదాంతాన్ని శాస్త్రాన్ని అన్ని యాంగిల్స్ లోనూ శ్రవణం చేస్తూ ఉండాలి లేకపోతే మీరు శ్రవణం చేయలేదనుకోండి ఏం చేస్తారు సపోజ్ విజస్తి మే ఆదివారం బుద్ధని శ్రవణం చేయలేదు బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడికి వచ్చారు ఇక్కడ రెండు గంటలు ఈ పని ఈ పని లేకపోతే ఏం చేస్తారు ఆ రెండు గంటలు సంసారమే ఉంటుంది శ్రవణం చాలా ముఖ్యం మంచిది సత్యపి సర్వ్యవహారోచ్చేదిని మహాప్రళయే పరమేశ్వరానుగ్రహాత్ ఈశ్వరాణం హిరణ్యగర్భాదీనా కల్పాంతర వ్యవహారానుసంధానోపత్తే మీకు దీంట్లో రహస్యం ఉంది ఆ అబ్జెక్షన్ అని రిజెక్ట్ చేస్తారు ఎలాగో చెప్తూ చూడండి ఇప్పుడు నిన్న రోజు వ్యవహారం నిన్న రాత్రి పడుకున్నప్పుడు ఉచ్ఛేదమైపోయింది ఉచ్ఛేదమైపోయింది నశించిపోయింది కానీ తెల్లారేపటికి మళ్ళీ అదే వ్యవహారము అనుసంధానం అయిపోతుంది అంటే మనస్సు మనసు అనుసంధానం దేంట్లో అవుతోంది మనస్సులో అనుసంధానం అవుతుంది మనస్సులోను ఇంద్రియాలలోను ఎవంటే మనస్సులోను ఇంద్రియాలలోను అనుసంధానం అవుతోంది అంటే ఆ మనస్సుకి ఆ ఇంద్రియాలకి ఆ ప్రాణశక్తి యొక్క అనుగ్రహం ఉందనే కదా అర్థం ప్రాణశక్తి అనుగ్రహించాలి సపోజ్ నిన్న ప్రాణశక్తి కంటిని బాగా అనుగ్రహించి ఇవాళ ఆ ప్రాణశక్తి కంటిని అనుగ్రహించలేదనుకోండి అప్పుడు నిన్నటి నామరూప వ్యవహారమంతా కూడా రూపవ్యవహారం అంతా కూడా ఇవాళ కొనసాగుతుందా కొనసాగదు కాబట్టి ప్రాణశక్తి యొక్క అనుగ్రహం ఉండాలి ప్రాణం అంటే హిరణ్య గర్భుడు యొక్క అనుగ్రహం ఉండాలి పరమాత్మయే ఆ యొక్క అనుగ్రహం ఉండబట్టే నిన్న రోజు విలీనమైపోయిన నామ రూప వ్యవహారము ఈరోజు కంటి ద్వారా అభివ్యక్తమవుతోంది నిన్న రోజు విలీనమైపోయిన నామవ్యవహారము ఈనాడు చెవి ద్వారా అభివ్యక్తమవుతోంది అంటే పూర్ణమైన అనుగ్రహం ఉండబట్టే అవుతోంది అంతేగాని కన్ను చెవి స్వతంత్రంగా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం లేకుండానే ఈ అనుసంధానం చేసేస్తున్నాయి అని మీరు చెప్పగలుగుతారా చెప్పలేదు అదేవిధంగా కిరటం సృష్టి చేసిన హిరణ్య ఆ సృష్టి వ్యవహారాన్నంతని తనలో పెట్టుకుని ఆ పరమాత్మలో విలీనమైపోయాడు అది ప్రళయం ఇప్పుడు మళ్ళీ కొత్త సృష్టి ఆరంభమైనది మళ్ళీ హిరణ్య గర్భుడు ప్రకటనై జగత్తును సృష్టిస్తాడు ఆ హిరణ్య గర్భుణ్ణి అలా ప్రకటింపజేసి అనుగ్రహించేటువంటి పరబ్రహ్మ ఉండబట్టియే ఆ హిరణ్య ప్రకటమవుతున్నాడు మళ్ళీ సృష్టిని చేస్తున్నాడు ఇదే మరి భాగవతంలో కథ కూడా బ్రహ్మదేవుడు నాభియందు ప్రక నాభి కమలమునందు ప్రకటన నాభి కమలమునందు ప్రకటమయ్యి సృష్టి చేయబూనుకున్నాడు అతనికి ఎలా చేయాలో సృష్టి తెలియలేదు అప్పుడు తపస్సు చేశాడు తపస్సు చేస్తే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై నాయన నీకు నేను అనుగ్రహిస్తున్నాను సృష్టి చేసుకోవాలని అనుగ్రహించాడు అప్పుడు చేశాడు అని కథ విన్నారా మీరు అదే అధ్యతనే కథ కథ కోసం కాదు అది ఆ కథ నుంచి వచ్చింది మీ అధ్యాత్మానుభవం నుంచి వచ్చింది మీ అధ్యాత్మానుభవంలో మనస్సు తనంత తానుగా నిన్నటి వ్యవహారాన్ని ఈ వేళ అనుసంధానం లేదు ఆ మనస్సు దేని ఎందు విలీనమైనదో ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేతనే ఈ మనస్సు నిన్నటి వ్యవహారాన్ని ఈరోజు అనుసంధానం చేస్తోంది ఒకప్పుడు పరమాత్మ యొక్క అనుగ్రహం తగ్గితే ఆ అనుసంధానం కూడా తగ్గిపోతుంది పరమాత్మ యొక్క అనుగ్రహం బంద్ అనుసంధానం ఉండదు వీడిని శ్మశానానికి పట్టుకుపోతారు ఇంకా మనస్సు ఉండదు ఉండదు ఆ మనసు ఇంకో దోరకు పోవాల్సి ఉంటుంది కాబట్టి అది మన అధ్యాత్మానుభవం ఇదే అనుభవాన్ని మీరు మ్యాక్రో లెవెల్లో మీరు భావన చేసుకోండి పరబ్రహ్మ హిరణ్య గర్భుడు దాన్నే పురాణ గాథ రూపంగా పెడితే ఇందాక చెప్పిన స్టోరీ వచ్చింది ఈ పురాణ గాథలన్నీ అలా వచ్చాయి వాటిని అలా అలా చేసుకోవాలి లేకపోతే ఏమవుతుందో తెలుసునండి చాలా కాంట్రడిక్షన్స్లో పడిపోతారు లేకపోతే ఈ దేవుళ్ళందరూ ఒకళ్ళతో ఒకళ్ళు కొట్లాడుకుంటాం అది తిట్టుకుంటాం కొట్టుకుంటాం రాగద్వేషాలతో పెళ్ళిళ్ళు చూసుకుంటాం పిల్లల్ని కంటూ అలా అలాగా ఉంటారన్నట్టుగా తయారవుతుంది అప్పుడు దట్ బికమ్స్ ఎ హ్యూజ్ ప్రాబ్లమ్ యూ కెనాట్ హ్యాండిల్ దట్ మనం హ్యాండిల్ చేయలేము అద్వైతులు ఎన్నడూ హ్యాండిల్ చేయలేము మన తిరుపతి పరీక్షాధికారిగా వెళుతూ తిరుపతి దేవస్థానంలో పరీక్షలు ఉండేవి తర్క వేదాంత పరీక్షలు అంటే అక్కడ శాస్త్ర పరీక్షలు ఉండేవి తిరుపతి పరీక్షల్లోనే ఉంటాయి అవి మీరు ఎరగరు ఈ యూనివర్సిటీ పరీక్షలు లాంటివి కావు అవి శాస్త్ర పరీక్షలు చదువుకున్న వాళ్ళకి తిరుపతి దేవస్థానం వాళ్ళు నెగ్గిన వాళ్ళకి వాళ్ళు కొంత సంభావన అది ఇస్తారు లోకంలో ప్రసిద్ధి ప్రతిష్ట అది ఉంటుంది ఈయన పరీక్షాధికారిగా వెళ్ళేవారు వెళ్ళి అక్కడ పరీక్షాధికారి పాస్ అయ్యే వాళ్ళు అనుగ్రహించి వచ్చేవారు ఈ ఈ ఈ ఇది ఉన్న ఈ సిస్టమ్స్ని మనం హ్యాండిల్ చేయలేము అమ్మ అవి దే ఆర్ కాంప్లెక్స్ అండ్ దాన్ని హ్యాండిల్ చేయడం మనం వల్ల కాదు అది వదిలేసి వాళ్ళంటే ఎందుకంటే వాడు ఉయ్య ఉయ్యాలంటాడు ఇంకో ఉత్సవం అంటే ఏదేదో పెడతాడు సో మెనీ థింగ్స్ లేడు అండ్ అవి కొత్త కొత్తవి మొదలు పెడుతూ ఉంటారు పాతవి కొన్ని మోడిఫై చేస్తూ ఉంటారు అంతా కూడా ఏదో ఒక భేదబుద్ధి ప్రధానంగా పోతూ ఉంటుంది దాన్ని మనం నిరసించడం మన అభిప్రాయం కాదు బట్ వీ కెనాట్ అకామిడేట్ ఆల్ దాట్ సత్యం దేవుణ్ణి ఇప్పుడు రాత్రి పవన్ అయితే తలపేసేయాలి దేవుడికి నిద్రకేమో తేడా వస్తుంది అంటే వీ కెనాట్ అకా అది ఆర్గ్యుమెంట్ హ్యాండిల్ దట్ ఆర్గ్యుమెంట్ ఎందుకంటే ఆత్మ ఎప్పుడూ నిద్రపోదు ఆత్మ సూర్యుడే నిద్రపోడు ఆత్మ నిద్రపోదు సో సుప్త సుప్త సుక్తిన్న జానా లేదా అద్వైతమగ్రంథంలో వస్తుంది ఆత్మ నిద్రపోదు అనిద్రం కాబట్టి విష్ణువు అంటే ఆత్మే కదండి విష్ణువు నిద్రపోవడం ఆయన నిద్రకు మళ్ళీ తొందరగా లేపేసి ఆయన నిద్ర సరిపడంతో లేదో కళ్ళు రూపుకుంటూ కళ్ళు మంటలతో లేచాడు నో నో నో ఆల్ దిస్ ఈజ్ వి కెనాట్ హ్యాండిల్ దాట్ అది లింగ్ ఇట్ దే లోన్ షుడ్ హ్యాండిల్ ఇట్ వీ కెనాట్ హ్యాండిల్ దాట్ ఎమేజింగ్ ఎనీవే కాబట్టి ఆ కథ కథ కోసం కాదు మీరు ఆ కథను ఎలా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు శంకరులు ఇక్కడ చెప్తున్నారు చూడండి నిజమే సర్వ వ్యవహారము మహాప్రలయంలో విలీనమైపోయినమాట వాస్తవమే అయినప్పటికీ కూడా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత హిరణ్య గర్భుడు హిరణ్య గర్భుడి నుంచి ఇంద్రాది దేవతలు అలా ఈ వ్యవహారం ముందుకు సాగుతూ ఉంది ఆ హిరణ్య గర్భుడికి ఇంద్రాది దేవతలకి వీళ్ళందరికీ కూడా ఆ క్రితం కల్పంలో ఉన్న నామరూప వ్యవహారమును కొనసాగింపు చేయడానికి అనుసంధానం చేయడానికి కావలసిన అనుగ్రహాన్ని ఆ పరబ్రహ్మ అనుగ్రహి సమర్ ఆ అనుగ్రహం చేతనే వాళ్ళు ఆ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారు అని చెప్పడంలో ఏమీ ఇబ్బంది లేదు కాబట్టి కల్పాంతర వ్యవహార అనుసంధానము ఉపపద్యతే అది సంభవం అవుతున్నది ఇక ఇంకా ఒక సమస్య ఉంది ఒక అంటే దృష్టాంతాన్ని మీద అబ్జెక్షన్ ఏమిటి నిన్న పడుకున్నప్పుడు ఏ నామరూప వ్యవహారం ఉచ్ఛేదమైందో అదే ఈరోజు పొద్దున్న వచ్చింది అని దృష్టాంతం చెప్తున్నావు కానీ క్రితం జన్మలో ఉన్న నామరూప వ్యవహారం ఈ జన్మలోకి వచ్చిందా రాలేదు కదా కాబట్టి వచ్చి తీరుతుందని నమ్మకం ఏమిటి అని దృష్టాంతం చెప్పాడు దృష్టాంతం మీద అబ్జెక్షన్ దాని మీద శంకర్లు ఏమంటున్నారంటే నీకు రాకపోవచ్చు వచ్చేవాడికి వస్తుందని చెప్పాడు జన్మాంతర వ్యవహారం యొక్క అనుసంధానము నీకు లేకపోవచ్చు వచ్చేవాడికి ఉంటుంది ఇప్పుడు ఆల్సైబర్స్ డిసీజ్ ఉన్నవాడికి నిన్న పడుక్కుంటే ఇవాళ పొద్దున్న లేస్తే నిన్నటి వ్యవహారం వారికి ఇవాళ అనుసంధానం కాదు పెద్ద వయసు వచ్చిన తర్వాత ఆ బ్రెయిన్ సెల్స్ డెడ్ అయిపోతాయి ఎందుకు డెడ్ అవుతాయి రిటైర్ అవుతాడు పిల్లలకి పెళ్లి చేసేసాడు బ్యాంకులో డబ్బు ఉంది ఇన్సూరెన్స్ పుచ్చుకున్నాడు ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉన్నాను టీవీ చూసుకుంటూ ఇంకా వేరే పని ఏం లేదు అయ్యప్పటికేమవుతుంది ఆ బ్రెయిన్ సెల్స్ అన్ని డెడ్ అయిపోతాయి ఇంకా తర్వాత నిన్న కూతురు కనపడితే ఎవరు మాని వీరు అనుకుంటారు గుర్తు ఉండదు అన్నీ మరిచిపోతాయి కానీ తర్వాత ఎవరా నిన్న నిన్న ఆదివారం కదా మనందరం పిక్నిక్కి వెళ్ళాం కదా అంటాడు నిన్న ఆదివారము కాదు పిక్నిక్కి వెళ్ళింది లేదు ఏవే వ్యవస్థ ఉంటాయి సో అది దృష్టాంతం చెప్పి ఇప్పుడు అటువంటి కేసులు చాలా ఉంటాయి దీన్ని సెనిలిటీ అంటారు పెద్ద వయసులో వస్తుంది అంచేతనే పెద్ద వయసు వచ్చిన తర్వాత వేదాంతాన్ని బాగా చదువుకోవాలి క్లాసికల్ లాంగ్వేజెస్ని స్టడీ చేయాలి ఇటువంటి గంభీరమైనటువంటి శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి చేస్తుంటే ఆ బ్రెయిన్ సెల్స్ యాక్టివ్గా ఉంటాయి అవి ఫైరింగ్ స్టాప్ చేసేయకుండా అలా ఫైర్ చేస్తూ ఉంటాయి అప్పుడు దేహం కూడా ఆరోగ్యంగా ఉంటుంది మీరు కనుక పెద్ద వయసు వచ్చిన తర్వాత చదువు సంచస్తి చెప్పేసి అలాగ ముద్దలాగా వెజిటబుల్గా కూర్చోవడం అలవాటైపోతే లేనిపోయిన రోగాలన్నీ వచ్చిపోతాయి వాడికి సెన్యులిటీ వచ్చి వస్తుంది వాడు నిన్నటి నామరూప వ్యవహారం ఇవాళ అనుసంధానం అవుతుందా అవ్వదు కాబట్టి ఇది వాడికి అవ్వలేదు కాబట్టి నీ దృష్టాంతం తప్పు అనొచ్చా అనకూడదు వాడికి అవ్వకపోతే ఇంకోవాడికి అవుతుంది అలాగే పూర్వజన్మలో వచ్చిన నామరూప అనుసంధానం నీకు లేకపోవచ్చున్నాయా ఉన్నవాళ్ళకు ఉంటుంది పది దృష్టాలతో అని చెప్తున్నారే పది ప్రాకృత ప్రాణిన జన్మాంతరవ్యవహారం అనుసంధాన దృశ్యంత ఇది చూడండి ప్రాకృత ప్రాణులు అంటే అజ్ఞానులైన జనులు కిరతన్ జన్మలో ఏమైందో దాన్ని ఈ జన్మలో అనుసంధానం చేయడం అనేది మనకి కనపడదు అదేమీ లేదు కరెక్టే కానీ అంత మాత్రం చేత హిరణ్య గర్భుడికి కిరతని ఏమైందో ఈ కల్పంలో ఆయనకి తెలియదు అన్నానికి వీల్లేదు హిరణ్య గర్భుడికి తెలుస్తుందయ్యా ఇంద్రాది దేవతలకు హిరణ్య గర్భుడుకు ఈ సమస్య ఉండదు అది నీకు నాకు ఉంటుందంతే ఆయన ఆయన అలా చెప్తున్నారు తి ప్రాకృతవత్ ఈశ్వరాణం భవితవ్యం తి అయినప్పటికీ అంటే లోకంలో మనకి పూర్వజన్మ యొక్క వ్యవహారము అనుసంధానము ఒకట అనేది మనకు కనపడదు అలాంటిది ఎక్కడా కనపడదు అయినప్పటికీ ఈశ్వరులకు అంటే హిరణ్యగర్భుడు అగ్నివరుణుడు ఇత్యాది దేవతలు వీళ్ళందరికీ కూడా పూర్వకల్పంలో ఉన్న వ్యవహారము అనుసంధానము ఉంటుంది లేదా యోగంలో గొప్ప మహిమ గల వాళ్ళు ఇక్కడే మన సమాజంలోనే మన మన సమయంలోనే యోగశక్తులు కలిగిన వాళ్ళకి పూర్వజన్మ యొక్క అనుసంధానము ఉంటుంది కాబట్టి దృష్టాంతం మీద ఆ రకమైన అబ్జెక్షను యాక్సెప్టబుల్ కాదు పైగా దృష్టాంతం అనేది ఒక అంశంలోనే మనం తీసుకోవాలి ఆ దృష్టాంతాన్ని అన్ని రకాలుగా సాగతీలో అనవసరం తిక్తమే కదా ఎందుకంటే ప్రాణివా విశేషే మనుష్యాదిస్తంభపర్యంతూ జ్ఞానైశ్వర్యాది ప్రతిబంధ పరేణ పరేణ భూయాన్భవం దృశ్య మీరు పనిచేయండి మనుష్యులతో మొదలుపెట్టండి స్తంభ అంటే కేటము కేటము అయితే గడ్డిపోచ రెండు అర్థాలు ఉన్నాయి కేటమనే అర్థం తీసుకోండి మనుష్యులతో మొదలుపెట్టండి మనుష్యుని ఎందు జ్ఞానము ఐశ్వర్యము కమాండ్ ఆఫ్ ది సిచ్యువేషన్ చుట్టూ పరిస్థితులను కమాండ్ చేయుట ఈశ్వర భావము అది మనిషి ఎందు మనిషికంటే తక్కువ మీరు పశువుల దగ్గరికి వెళ్ళేప్పటికీ మనిషికంటే తక్కువ ఉంటుంది మీరు గమనించండి ఏనుగు ఉన్నదా మనిషి ఏనుగు ముందు ఎందుకన్నా పనికొస్తాడా ఏనుగు కాలు అంతా ఉండడు వీడు ఏనుగు తొండం విసిరిందంటే వీడు ఎక్కడ ఉంటాడు పది పది గారు అవతల పడతాడు అటువంటి ఏనుగుని మహాబలశాలి అయిన ఏనుగుని మనిషి ఏం చేస్తాడు ఆడిస్తాడు చెప్పినట్టు చేయిస్తారు ఏనుగుని అలాగా ఏనుగుని హింసించకూడదు ఎప్పుడు కూడా అసలు ఏనుగుని పట్టకూడదు ఏనుగుని పట్టడం దాన్నేమో బంధించడం దేవాలయానికి ఏనుగండడం ఆ దేవుణ్ణి ఏనుగు మీద వెరేగించడం పీఠాధిపతి లేకపోతే స్వామీజీ వచ్చారని చెప్పేసి ఏనుగుతో ఆయనకి దండ వేయించడం ఇలాంటి వేషాలన్నీ కూడా తప్పు సందర్భం చిన్న గారు చెప్పాను ఇలాంటి వేషాలు మీద ఓ స్వామీజీకి ఏనుగుతో దండ వేయించాలి ఏనుక్కి నేర్పుతాడు మీరు ఈ మావటీడు నేర్పుతాడు ఈ స్వామీజీ అయ్యా స్వామీజీ మీరు అలా నిలపడండి మీకు ఏనుగు దండ వేస్తుంది అంటే సరే వారే పెద్ద బంధు ఇంకక్కడి నుంచి కెమెరాలు టీవీలు సెల్ ఫోన్లు బొమ్మలు అలా అందరూ రెడీగా ఉంటారు ఈ లోపల ఏనుగొచ్చి ఆ దండ వేయడానికి ప్రయత్నిస్తూ ఆ తొండాన్ని కొంచెం ఇలా ముక్క ఇలా అనేప్పుడు ఈయో వెదాడు కాబే ఇలాంటి వేషాలు చాలా తక్కువ అది ఈ మహాత్ములు కూడా నిషేధించాలి మీరు అలా చేస్తే నేను ఒప్పుకోను ఇప్పుడు హై స్కూల్లో మోడీ గారు పాఠం పెడతానంటే ఆయన ఏమన్నారు వద్దు ఏమన్నారు భగవద్గీతలో రాజర్షులు అనే మాట విన్నాము మళ్ళీ రాజర్షి అనే మాటని చూస్తున్నాము అంటే భారతదేశానికి మంచి రోజులు వచ్చాయి ఎనీవే సో కాబట్టి ఇప్పుడు ఏనుగు ఉన్నదనుకోండి దాని ఎందుకు జ్ఞానం తక్కువ ఎప్పుడైతే జ్ఞానం తక్కువ ఈశ్వరభావం తక్కువ మనిషి కంటే రెండు ప్రాణులే మనిషన్నా ప్రానే ఏనుగన్నా ప్రాణే కుక్కకి ఏనుగికి పోల్చండి జ్ఞానం తక్కువ ఈశ్వరభావం తక్కువ కుక్కకిను క్రిమి ఒక క్రిమికి పోల్చండి కుక్క కంటే క్రిమికి జ్ఞానం తక్కువ ఈశ్వరభావం తక్కువ కాబట్టి ఇటువంటి తేడాలు ఉంటాయి ఈ తేడాలను బట్టి నిన్నటి అనుభవం ఈనాడు అనుసంధానము అనే దాని మీద కూడా ఈ తేడాల యొక్క ప్రభావం ఉంటుంది ఉంటుంది తప్పనిసరి ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉన్నాడు మిమ్మల్ని చూస్తాడు చూసి ఒక గంట పోయిన తర్వాత మళ్ళీ వెళ్తే ఈ రగన్ నో ఏడాది పిల్లవాడికి తల్లి తప్ప తండ్రి కూడా తెలియదు ఆరు నెల ఆరు నెలల దాకా పిల్లవాడు తండ్రినే తల్లినే గుర్తుపడతాడు తల్లిని చూసి నవ్వుతాడంతే ఆ తర్వాత తండ్రిని కూడా లెక్క గుర్తుపట్టడం ఆ తర్వాత తండ్రిని గుర్తుపడతాడు ఆ తర్వాత మావయ్యని బాబయ్యని వీళ్ళందరినీ గుర్తుపడతాడు కాబట్టి అనుసంధానం నిన్న నన్ను చూశాడు ఈవాడ మీ పిల్లాడు నన్ను చూసే కొత్తగా చూస్తున్నాడంటే అనుసంధానం లేదు ఇంకా కాబట్టి అది దృష్టాంతంగా చెప్తామా కాబట్టి మనిషి దగ్గర నుంచి పశువు క్రిమికీటకముల వరకు కూడా జ్ఞానంలో భేదం ఉంటుంది ఆ కారణంగా ఈశ్వర భావంలో కూడా భేదం ఉంటుంది కాబట్టి అనుసంధానాలలో కూడా భేదాలు ఉంటాయి ఇన్ జనరల్ నిన్నటిదే ఈరోజుకి వస్తుంది అది మన అనుభవం అదేవిధంగా కిరటం సృష్టిలో ఉన్న నామరూపాలే ఈ సృష్టిలోకి వచ్చాయి అయితే ఏమిటి శబ్దానికి అనిచ్యత్వం దోషము లేదు అది ఆర్గ్యుమెంట్ మొత్తం అంతా కలిపి శబ్దానికి అనిచ్యత్వ దోషం లేదండి ఒక ఆయన నాటి శబ్దం నీ శబ్దం పోల శబ్దం నిత్యమైతే అనిత్యమైతే మాకు ఏమి ఇబ్బంది లేదంటే అయితే ఈ పాఠం నీకు కాదు ఇదేమీ సంబంధం లేదండి మాకు శబ్ద నిత్యత్వం చాలా ముఖ్యం శబ్దం నిత్యమైతేనే దేవతలకి వేదాంతం అధికారం ఉంటుంది వీఆర్ వెరీ క్లీన్ అవుంటాయి డేట్ ఫార్ వీఆర్ డిస్కసింగ్ ఇట్ ఈస్ లైక్ దట్ ఇది మనకి లోకంలో కనపడుతోంది తనుష్యాదివే హిరణ్యగర్భపర్యంతూ జ్ఞానైశ్వర్యాదవ్యక్తిరీ పదే పదే భూయసీభవతి ఇప్పుడు చూడండి క్రిమి కంటే జ్ఞానము ఐశ్వర్యము కుక్కలో ఎక్కువ కుక్క కంటే ఏనుగులో ఎక్కువ ఏనుగు కంటే మనిషిలో ఎక్కువ అది మనకి తెలుస్తాం అదేవిధంగా మనిషితో మొదలుపెట్టి హిరణ్య వరకు వెళ్ళండి మీరు మనిషి దేవతలు హిరణ్య అంతవరకు వెళ్ళండి దీంట్లో ఒక్కొక్క లెవెల్ మీరు దాటుతుంటే ఆ జ్ఞానము ఐశ్వర్యము యొక్క మహిమ అధికంగా మరింత అధికంగా ఉంటుంది కాబట్టి హిరణ్య గర్భస్థానంలో సకల దేవతాస్వరూపమైన హిరణ్య గర్భుని ఎందు ఈ జ్ఞానము ఐశ్వర్యము పూర్ణంగా ఉంటాయి కాబట్టి కిరతము కల్పంలో ఉన్న నామరూపం వ్యవహారమునంతనూ హిరణ్య గర్భుడు ఈ కల్పంలోకి తీసుకురాగలుగుతాడు కాబట్టి దృష్టాంతము సరిగ్గానే ఉన్నది ేతత్ స్మృతి శ్రుతిస్మృతివాదేషత్ అనుశ్రూయమాణం నక్యం నాస్ వదితు అని ఈ విధంగా మనుషులతో మొదలుపెట్టే హిరణ్య గర్భుని వరకు జ్ఞానైశ్వర్యముల మహిమ అలాగా పెరిగిపోతూ ఉంటుంది అని శృతుల్లో స్మృతుల్లో అనేక సందర్భాల్లో చెప్పబడి ఉన్నది దీనిని తిరస్కరించడానికి హేతువేమీ లేదు తిరస్కరించటం సంభవము కాదు కాబట్టి శబ్దని చెప్పడానికి సృష్టి ప్రళయంలో వెళ్ళిపోయి మళ్ళీ సృష్టి కాబట్టి శబ్దం లేకుండా పోయింది కాబట్టి శబ్దం అనిచ్చ్యమైపోతుంది అనేటువంటి మాట సరికాదు తల్పానుష్పృష్టజార్మరా్యగర్భాదీనా వర్తమానకల్పాద ప్రాదుర్భవతా పరమేశరానుగృహీత సుప్త ప్రతిబుద్ధవతి కల్పాంతర వ్యవహారానుసంధానోపత్తి వెరీ సింపుల్ సెంటెన్స్ కాబట్టి గడచిన కల్పనలో ఎంతో జ్ఞానాన్ని ఆయన సంపాదించి ఉన్నాడు ఎన్నో కర్మలను చేశాడు ఎంతో జ్ఞానాన్ని సంపాదించాడు జ్ఞానములను సముపార్జించాడు కర్మలను చేశాడు ఎవడు హిరణ్య గర్భుడు ఇతర దేవతలు కూడా వీళ్ళు సర్వసమర్థులు ఈశ్వరులు హిరణ్య గర్భాదులు పైగా వాళ్ళకి వాళ్ళని ఆవిర్భవింపజేసిన ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహము నిండాగలదు వాళ్ళేం స్వతంత్రంగా లేరు ఆ పరమాత్మ అనుగ్రహం కలిగి ఉన్నారు ఈ మాట అలాంటిదంటే మీ కన్ను చూస్తోందంటే ఆత్మ యొక్క అనుగ్రహం ఉండబట్టే చూస్తోంది చెవి వింటోంది అంటే ఆత్మ యొక్క అనుగ్రహం ఉండబట్టే ఉంటోంది అలాగనమాట సో అనే అధ్యాత్మంలో ఎలాగో అధిభూతమో అధిదేవంలో కూడా అదేవిధంగా వర్కౌట్ అవుతుంది కాబట్టి అటువంటి హిరణ్య దేవతలు ఇప్పుడు నడుస్తున్న కల్పం గలదో దీని ఆదియందు వాళ్ళు ఆదియందు వాళ్ళు ప్రకటమయ్యారు ముందు రాదుర్భవత ప్రకటమవుతూనే వాళ్ళకి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా నిండాగలదు కనుక వాళ్ళు మనం మనం ఇప్పుడు ఎలా అయితే నిద్రలేసుకోనే నిన్నటి వ్యవహారం అంతా అనుసంధానం టకటకా చేసుకుంటున్నామో అలాగే నిద్రపోయి లేచిన వాడులాగా క్రితంకల్పంలో ఉండే నామరూప వ్యవహారాన్ని అంతని కూడా వాళ్ళు చక్కగా అనుసంధానం చేసేసి ఆ కొనసాగింపు చేయడానికి ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి శబ్దము నిత్యం త్రుతి సో ఈ విషయాన్నే ఒక శ్రుతివాక్యం శ్వేతశ్వతరుపనిషత్తు చెక్తు ప్రార్థనాశ్లోకం కింద వాతా యో బ్రహ్మాణం విదధతి పూర్వ యో వై వేదాశ ప్రణోతి తస్మై తంహేమాత్మబుద్ధి ప్రకాశం ై శరణమహం ప్రపద్యే చాలా మంచి శ్లోకం మంచి మంత్రం చాలా సింపుల్ ఏ పరమాత్మ అయితే ఆదియందు కల్పాదియందు సృష్టి ఆదియందు ఆ హిరణ్య ప్రకటింపజేస్తాడు బ్రహ్మాండం విధధాతి పూర్వం బ్రహ్మ అంటే హిరణ్య ప్రకటము చేస్తాడు అంటే బ్రహ్మదేవుడే దేనిని బ్రహ్మదేవుడని పురాణంలో ఉంటారో దానినే ఉపనిషత్ ఉపనిషత్తుల్లో హిరణ్య గర్భుడు ఆ హిరణ్య గర్భుని ప్రకటింపజేస్తాడు ఇంకా ఏం చేస్తాడు యోవై వేదాంశ ప్రహిణోతి తస్మై ప్రకటమైన ఆ హిరణ్యగర్భుని కొరకు వైదికమైన విజ్ఞానమునంతనూ అందజేస్తాడు పరమాత్మ అటువంటి ఆ పరమేశ్వరుడు తం దేవం ఇప్పుడు ఎక్కడున్నట్ట పరమాత్మ ఆత్మబుద్ధి ప్రకాశం నా బుద్ధి ఎందు వెలుగుతున్నాడు ఎలాగంటే సూర్యుడు ఎక్కడున్నాడా అడిగితే మా ఇంట్లో అద్దంలో ఉన్నాడు అన్నట్టు ఇప్పుడు కిటికీ తీశారనుకోండి ఇప్పుడు సూర్యుడు అద్దంలో ఉన్నాడా ఇప్పుడు అద్దంలో ఇప్పుడు ఇదంతా వెలుతురు ఇదంతా సూర్యుడి కాంతి కాదు మా ఇంట్లో అద్దంలో సూర్యుడు ఉన్నాడు సూర్యుడు కోసం ఇప్పుడు రాకెట్ ఎక్కి వెళ్తారా ఏమీ అక్కడికి అంచేతనే సపోజ్ సూర్యుడు మీకు దగ్గరికి వచ్చారనుకోండి ఏమవుతుంది సూర్యుడు దూరంగా ఉండడమే మంచిది సపోజ్ మీరు రాకెట్ ఎక్కే సూర్యుడికి దగ్గరగా వెళ్ళారనుకోండి ఏమవుతుంది కాబట్టి ఆయన దగ్గరికి మనం వెళ్ళకుండా మనం ఉన్న చోట ఉండడమే మంచిది అయితే మరి సూర్యుడి యొక్క మీ ఇంట్లో అర్థంలో ఉన్నాడనే ఉన్నాడు అలాగే ఆ హిరణ్య గర్భుణ్ణి సృష్టించి ఆయనకు వేదములన్నిటినీ అనుగ్రహించిన ఆ దేవుడు తం దేవం ఎక్కడున్నాడు నా బుద్ధి ఎందు వెలుగుతున్నాడు ఆత్మబుద్ధి ప్రకాశం నా బుద్ధి ఎందు వెలుగుతున్నాడు అంటే అర్థం ఏమిటి అన్నీ తెలుస్తున్నాయా లేదా తెలుస్తున్నాయి ఆ తెలివి రూపంగా ఇక్కడ ప్రకటమవుతున్నాడు అన్నినీ తెలుసుకునే తెలివి ప్రజ్ఞ అన్నింటినీ తెలుసుకునే తెలివి అయి ఇక్కడ ప్రకాశిస్తున్నాడు అదిగో ఆ దేవుణ్ణి నేను శరణు వేడుతున్నాను మునుక్షువ మునుక్షువు ఎందుకు శరణు వేడడం అయ్యా ఈ సంసారం నాకు వద్దు అందుకోసం మాకు సంసారం కావాలి సంసారంలో కొంత డబ్బు దశకం ఇవన్నీ కావాలి అంటే అప్పుడు దేవుడు ఎక్కడ లేడు ఎక్కడో తిరుపతిలోనో లేదా కాశీలోనో ఉన్నాడు మీరు అక్కడికి వెళ్ళి ఎవో కర్మలవి చేయాల్సి ఉంటుంది ఆ దారి వేరు అయ్యా మాకు ఏ లేవు ముముక్షు మోక్షము తప్ప అక్కర్లేదు ఆ పరమాత్మ కూడా మా హృదయంలోనే చక్షుషక్షు మనసో మనహ ప్రకాశిస్తూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం అదిగో ఆ చైతన్య స్వరూపుడైన పరమాత్మను శరణు వేరుట నేను శరణం వేడుతున్నాను మరి ముముక్షువులు అలాగే ఉంటారు ముముక్షువులు బస్సులు రైళ్ళు ఎక్కి తీర్థయాత్రలో అలా మొదలుపెట్టరు ముముక్షువులు ఎంతసేపు ముముక్షువై శరణమహం ప్రపంచే నా ఆత్మబుద్ధి ప్రకాశం దేవం నా బుద్ధి ఎందు ప్రకాశిస్తున్నాడు ఇది ఎలాగంటే నాకు ఆ ఈశ్వరుణ్ణి దర్శించాలని ఉంది అని ఒక అంటే చూడు ఆ ఆకాంక్ష ఎక్కడ పుట్టిందో అక్కడ ఉన్న చైతన్యమే ఈశ్వరుడు కాబట్టి ఆ విధంగా నేను శరణు పొందుతున్నాను అనే మంత్రమున్నది ఈ మంత్రాన్ని బట్టి మనకి ఏం తెలిసిందంటే హిరణ్య గర్భుణ్ణి సృష్టించి ఆ వైదిక విజ్ఞానమునంతనూ హిరణ్య అనుగ్రహించిన పరమేశ్వరుడు అంటే శబ్దము నిత్యము శబ్ద నిత్యత్వానికి భంగము లేదు స్మరంతి అది శృతి ఇంకా స్మృతి కూడా ఇదే విషయాన్ని చెప్తోంది శౌనకాదయ మధు మధుఛంద ప్రభుతి ఋషిభి దాశతయ్యో దృష్టా ఇప్పుడు తయా అవ ప్రత్యయం ఉన్నది తయ ప్రత్యయం ద్వితయ త్రితయ తీయ ప్రత్యయం వేరు తీయ ప్రత్యయము ద్వికి త్రీకి మాత్రమే ఉంటుంది ద్వితీయ తృతీయ అంతే ఏమంటే తయ్యా ఉంది చూసారా ఇది మొత్తం అంకెకి అన్నిటికీ ఉంటుంది అన్న అన్నవది తొమ్మిదవది పదవది అలాగా తయా తయా ప్రచ త్రితయా అలాగే దశతయ పదవది అంటే ఋగ్వేదము పది మండలములుగా ఉంటుంది కాబట్టి దాశతయ్య అంటే పది మండలములుగా ఉన్న రుక్కులు దశమండలావయవము దశమండలములతో కూడిన ఋగ్వేదములో ఉండే రుక్కులకు దాశతయ్యాహ అని దాశతయ్య అని పేరు లేకపోతే గౌరీ గౌరౌ గౌరయ అన్నట్టుగా దాశతయీ దాశతయ్యౌ దాశతయ్య దాశతయీ పది మండలములుగా ఉన్న ఋగ్వేదమునకు చెందిన మంత్రము ద దాశతయ్యి ఇది ఎలాగంటే పంచదశిలో శ్లోకము అన్నారనుకోండి పంచదశి అంటే ఏమిటి పదిహేను చాప్టర్లు కలిగిన ఓ పుస్తకం ఉన్నది దాంట్లో శ్లోకం అలాగే దాశతయ్యో దాశతయ్యి తయ్యో రుచ అంటే దాశతయ్యములైన రుక్కులు దాశతయ్య అంటే బహుచనం రుక్కులు అంటే దేంట్లో ఉన్నాయి ఇవి అంటే పది మండలములు కలిగిన ఋగ్వేదము యొక్క అవయవము దాశతయ్య అటువంటి రుక్కులు ఈ రుక్కులు ఋషులు చేత దర్శించబడినవి ఏ ఋషులు దర్శించినారు మధుఛంద అని మొదటి ఋషి ఆ మండలానికి మధుచ్ఛంద మండలము పేరు అలాగే ఇతర ఋషులు కథ లేకపో అలాగే విశ్వామిత్ర ఇలాంటి ఋషులు పేర్లు ఏవో ఉన్నాయి పది ఋేదం చదువుకున్న వాళ్ళకి బాగా తెలుస్తుంది సో ఆ ఋషుల చేత దర్శించబడిన మంత్రములు ఇవి ఆ మంత్రములు ఏవైతే ఉన్నాయో శౌనకాదయ శౌనకుడు కూడా ఒక ఋషి అని చెప్పారు అంటే దీన్ని బట్టి ఏం తెలిసింది హిరణ్య గర్భుడు పరమేశ్వరానుగ్రహం చేత ఏ వేదమంత్రములను దర్శించిన విధంగానే ఈ మధుఛందాది మహర్షులు కూడా మహర్షుల చేత దర్శింపబడినది దర్శింపబడినారు ఎవరు రాశారు ఆయన చెప్పండి పుల్లుల వారు అంటే శౌనకాదయ దాశతయ్య మధు ప్రభుతి ఋషి దృష్టా అదివాక్యం కరెక్ట్ కని ఈ శౌనకాలయ అనే మాట ఫిట్ కాలేదు ఫైనలైజ్ చేద్దాం ఏమి సమస్య ఏం కాదు శౌనకాదయ ఫిట్ అవట్లేదు ఇప్పుడు ఆది సరిపడింది శౌనకాదయో వదంతి శౌనకాదులు చెప్తున్నారు ఏమని చెప్తున్నారు మధుఛందహామొదలైన ఋషుల చేత పది మండలములతో కూడిన ఋగ్వేదమునకు చెందిన రుక్కులు దర్శింపబడినవి అని శౌనకాదుడు చెప్తున్నారు సరిపడింది అలాగా అవును అవును అంతే సరిపడింది అంతే నేనేం చేశానో తెలుసిన స్మరంతి చ రాముని తోక ఏమండవరుండిట్లది ఏ శౌనకాదయో మధుచ్ఛంద ప్రభుతిభి ఋషిభి దాశతయ్యో దృష్టాహ అని అలా కలిపాడు అలా ఎందుకు కలిపానంటే ఇక్కడ ఈ త్రింటిలో కామా అలా పెట్టాడు స్మరంతి చ అది కావా పెట్టాడు శౌనకాదయ పాస్ట్రఫీలో పెట్టాడు దాంతో అటు పెట్టాను భ్రమ అంతకంటే ఇంకే నన్ను నేను సమర్థించుకోవడం కాదు భ్రమ సో కాబట్టి శౌనకాదయ స్మరంతి పురాణం అంటే శౌనక మహర్షి వీళ్ళు చెప్పిందే వాళ్ళు ఏమంటున్నారంటే ఈ మంత్రములను మధుఛంద ప్రభుతి మధుఛంద మొదలైన ఋషులు దర్శించినారు అని చెప్తున్నారు అంటే ఏంటి కేవలము హిరణ్య దర్శించడమే కాదు హిరణ్య గర్భుడు ఋషులు కూడా ఆ మంత్రములను దర్శించినారు అంటే శబ్దము నిత్యము అనే అభిప్రాయం ం పూర్ణమదూర్ణమి పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదశిష్యే శాంతిశాంతిశ్శాంతి హరి ఓం గురుగ్రో నమీ ఓం